అందరికి ప్రైజ్ లాడ్ మీటింగ్ లో అందరికీ శుభాభివందనాలు శాంతమే స్టార్టింగ్ ప్రైజ్ చేస్తారు ప్రైజ్ ప్రైస్త సిస్టర్ అందరికీ ప్రైస్త లాడ్ ప్రార్థంతో ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి గల దేవ నీకే వందనాలను దయగలిగిన మా తండ్రి ప్రేమ గల మా ఏసయ్య నీకే వందనాలు తండ్రి యశు ప్రభా దినమంతా నీ కృపల భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకే కోట్లాది వందనాలు కృతజ్ఞతా స్తులు చెల్లించుకున్నాం ఈ సాయంకాల సమయంలో ప్రభ అయ ఆన్లైన్ ప్రార్థనలో మీరు మాతో కూడా ఉండండి యశ్వ ప్రభ తండ్రి ఆన్లైన్ ప్రార్థన అంతట్లో మీరు నడిపించండి యశు ప్రభ నీకే వందనాలు పాటల ద్వారా మీరు మయం పొందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఏసూ ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మీయ లోతు నడిపించండి ఏశప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకు ఇద్దరితో కొరక నీకు వాట్లా వందనాలు చెల్లిస్తున్నాను ఆయన విని వారందరికీ నాయన యేసు ప్రభావ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి మీ నింపమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడా నీకే వందనాలు వేసయా తండ్రి కేబీపీఎంలో జాయిన్ ఆయన కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి జాయిన్ అయితే నీ కృపద ఇచ్చేయండి ఆటంకాలు తొలగించండి ఈ ఆరాధనలో ప్రభావ ప్రతి ఆటంకాలను తొలగించండి యశు ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలనైనా భయా తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి ఈ ప్రార్థన అంతట్లో ప్రభా మీతోడున్నామని ప్రార్థిస్తున్నానైనా యశో ప్రభా తండ్రి నీకే వందనాలనైనా కే గ్రూప్ లో ఇంకా అనేకులు జాయిన్ అవటకు నీ కృపను రై ప్రార్థిస్తున్నా ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు సర్వశక్తి గలమ్మ దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానైనా నేను ఆకడకు మమ్మల్ని సిద్ధపరచండి వాక్యం ద్వారా మీరు బలపరచండి మాతో మాట్లాడండి ఇంకా ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకలికి సిద్ధపరచమని ఈ ఆరాధన అంతటి మీ చేతికి అప్ప చెప్పుకుంటూ వందనాలు అయినా అనారోగ్యంతో ల కూడా ప్రభా మీరు తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా ఈ ఆరాధనంతట్ల మీరు ఆత్మ నడిపింప దయచేయమని ఏసయ పరిశుద్ధ నమ్మను ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజు రీజనల్ సిస్టర్ సిస్టర్ పాట పాడతారు రీజనల్ సిస్టర్ సిస్టర్స్ ఓకే సిస్టర్ ఓకే పాట పాట పాడుకుందాము ఏసుక్రీస్తు నా కుబలమాయే నా కేనందం నాకెంతో ఆనందం ఏసుక్రీస్తు నాకుబలమాయే నా కేనందం నాకెంతో ఆనందం ఎటుతో తని పరిస్థితిలో గతి లేదని తల చాను ఎటుతో తని పరిస్థితిలో గతిలే దని తల చాను నా పిచ్చి గమనించాడు తన చేతితో నింటాడు నా పి గమనించాడు తన శక్తి నితరు నా హృదయం ప్రభుదాయే ప్రభుజీవముదాయ నా హృదయం ప్రభుదాయ ప్రభుజీవము నాదాయేసు నాకు బలమాయే నాకి ఆనందం నాకెంతో ఆనందం దరిలే లోపములో నా గురి అయి నిలచాడు దరిలేని లోపములో నా గురి అయి పరిగే పరిగెత్తద గురి వైపు మరి ఇంచుచూయసుమం పరిగెత్తద గురి వైపు రియించు చుయు నామతయము ప్రభుదాయే ప్రభుధీవ మునాయ నావృతయము ప్రభుదాయే ప్రభుధీవ మునాయేసుక్రీసు నా బలమాయే నాకిం తోనందం నాకిం తో ఆనందం జీవిత కాలములో నా యౌవన కాలముతా నా జీవిత కాలములో నా యౌవన కాలముతా ప్రభు నామే పాడేదను ప్రభు ఏసు ధ్యానితును ప్రభు నామ పాడెదను ప్రభు ఏసు నా హృదయం ప్రభుదాయే ప్రభుదీవమునాదాయ నా హృదయం ప్రభుదాయే ప్రభుదీవమునాయేసు నాకుపలమాయే నాకిం తోనందం నాకినంద ees krishna ku balamai nakentoo anandam nakentoo anandam thank you sir praise the lord thank you sister swaraj brother vaakyam share chesaru praise the lord baby హలో మనం వాక్యంలోకి వెళ్దాము చిన్న మాట పాద ఇసుకొని వాక్యంలోకి వెళ్దాము స్తోత్రం నయనో ప్రభావ చేస్తే మా ప్రభా నీ పామ్మ స్తోత్రాలు దేవా చేస్తే మా ప్రభావ విదే కాలంలో ఎప్పటి వరకు కాచి కాపాడు దేవానికి కోట్లాది చిన్న కూడిక ఉన్నాం మాప్రం చెప్తున్న దేవాస మంచి నేర విపట స్థాయి మాత్రం రాతి నేరన కాకుండా దేవాసా పక్షులు వచ్చి ఎత్తుక్కోపోకుండా దేవాయస్మే మంచి అందించేలా పశు శక్తి అందించండి మహాప్రభ ప్రతి ఒక్క శివశక్తుని క్రీస్ గడ్డించాడు దేవ ఆయన బుర్రగా వాడుకోని మహప్రభాన్ని కుమరిస్తారని త్వరగా రాబోతున్నీ కొంచెం నాలుగో అధ్యాయం పదిహేడవ అధ్యాయం మనకు అంశం వచ్చేసి మేలు చేయకపోవడమే పాపం అనమాట మనం మేలు చేస్తున్నామా లేదా మనము అంశం చూసుకోవాలి ఈరోజు ఏదంటే మేలు చేయకపోవడమే పాపము అటువంటి అంశం మనము చూద్దాము మేలు చేస్తున్నామా లేదా మనము మన జీవితంలో మనం ఎవ్రీడే లైఫ్ లో మనం ఎవరికి మేలు చేస్తున్నాము మేలు చేయకపోవడమే పాపం ఈరోజు అంశం చూస్తే యాకోబు నాలుగో అధ్యాయం పదిహేడో వచనం ఇక్కడ చూస్తే మనకి ఏమున్నదంటే మేలైనది చేయ నెరుగి అలాగే చేయని వానికి పాపం కలుగును అంటే మేలైనది చేయ నెరుగుతురు మేలు చేయాలని అక్కడ తపన ఉంది కానీ వాళ్ళు చేయక పాపం చేసుకుంటారు మేలు అంటే ఏంది మనకి ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు వారి అవసరాలు తీర్చగలిగే శక్తి మనకున్నా అనుకూల పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ తప్పించుకోకుండా వారిని ఆడుతూ గలగడం ఆ యొక్క డెఫినేషన్ ఏంటంటే మేలు మనకు స్థోమత ఉన్నది స్తోమత ఉన్నది కూడా కానీ అటువంటి ఉన్నది ప్రతి చేసే స్థోమత మనకున్నా కూడా మన ఇతరులకు మేలు చేయకపోవడము అది పాపమే భక్తుడు యాకో భక్తుడు పాపమే సో మేలు చేయాలి మేలు చేయాలి ఈసు ప్రభు వారు త్రువ్వకుంట్ వెళ్ళినప్పుడు ఎంతో మందిని స్పష్టత చేసిండు కన్ను కన్ను ఇచ్చిరు కన్ను చూడడానికి కళ్ళు ఇచ్చిండు కుట్టివానికి కాళ్ళు ఇచ్చిండు ఊచ చేయవానికి చేయిలిచ్చిండు పక్షవాతం గల వాణి పక్షవాతము తీసేసి అద్భుత చేసిండు మనం కూడా అటువంటి గుణగణాలు చేయాలంటే ప్రతి ఒక్కరికి మనకు మేలు చేయడము నేర్చుకోవాలి మేలు చేయకపోతే మనకు పాపం మేలు చేస్తున్నావా లేదా మనం ఒకసారి పరీక్షించుకున్నాం మనకు తెలుసు మనకు ఎవరికి ఏది పెట్టాలి ఏం చేయాలి అనేది సో మనసులు ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది అనమాట మెయిల్ చేయాలి ఎవరన్నా సంథింగ్ ఏదన్నా అడిగారు అనుకో మనం ఉంచుకొని కూడా మనము ఇస్తలేము ఈరోజు ఎందుకు ఇస్తలేము ఏ వాడు వేస్ట్ కాడరా వానికి ఎందుకు రా మనం ఇచ్చేది సో వాడు ఇట్లా సో వాళ్ళ గుణగణాలు వాళ్ళు చేస్తురు నీకు మెయిల్ చేయకుండా నీకు కిడి అయినా కూడా నువ్వు మెయిల్ చేస్తే ఏముంటది సో సమ్ టైమ్స్ వాళ్ళు ఈ యొక్క ప్రభు యొక్క గుణాలు మనలో ఉన్నది కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని క్షమించండి ఆయన గుణగుణాలు మనలో ఉండాలంటే ప్రతి ఒక్కరిని మనము క్షమించాలి ప్రతి ఒక్కరిని క్షమించి అక్కడ మనము వెళ్ళాలి వెళ్ళకపోతే ఏం చేస్తాం ఇక్కడ అక్కడ చేయలేం మనం మనకు వాళ్ళకు మెయిల్ అనేది చేయలేం ఇక్కడ చూస్తే నాకుగో నాలుగో పదిహేడో వచ్చినాం కాబట్టి మెయిలైనది చేయని ఎరిగి అలాగే చేయని వానికి పాపం కలుగును అలాగే చేయని వారికి మెయిలైనది ఎరుగుతున్నాం మనము కానీ అలా చేయకపోతే మనకి ఏం చేస్తారు పాపంలో మనము మునిగిపోతాం సో ఏసు ప్రతి ఒక్కరిని సూచన క్రియ చేసిండు ప్రతి ఒక్కరికి ఏం చేసిండు స్వస్థత చేసిండు నాకు ఎందుకు నా చేయాలని అనుకుంటా ఎప్పుడైనా అట్లా అనుకుంటా అనుకోలే ఆయన ప్రతి ఒక్కరికి ఏసు దేవుడు కాబట్టి ఆయన గుణగణాలు పెడితేనేన అంచు ముట్టుకుంటేనే రక్తస్రావ గల స్త్రీ కరెక్ట్ అయింది సో ఈ రోజు మనం ఏ అంచు ముట్టుకుంటున్నాం ఎవరిని మనము చూస్తున్నాం సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యాకో భక్తుడు మేలు చేయకపోవడమే పాపము మేలు చేయాలి ప్రతి ఒక్కరికి మన గుణగణాలు ఉన్నాయి ఆయన గుణగణాలు మనలో ఉన్నాయని చెప్తాం కానీ ఇతరులకు చూపించ అటువంటి సాక్ష్య మనలో ఉండాలి ఇంకొక వచనం చూస్తే ఇక్కడ మత్స్య మీ కొరకు నా కొరకు ఈరోజు చనిపోయింది చనిపోయి మరలా తిరిగి లేచిండు ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం మనం జీవిస్తున్నామా లేదా ఆయన కొరకు జీవిస్తున్నామా లేకుంటే పాపంలో పడి కొట్టుకొని ఇక్కడ చూస్తే ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నుంచి చూసాం ఇక్కడ ఏం చేస్తుంటే ఎవరికి మనము మెయిల్ చేయాలి ఎవరికి మనము తోడుగా మనము ఉండాలి తన మహిమతో మనుష కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలకు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసన మీద ఆశ్రమై ఉండను అప్పుడు సమస్త జనములు ఆయన గత పోగు చేయబడను గుర్రవాడ మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు వారు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవవైపుడ మేకలో నిలువబెట్టి ఇక్కడ ఏం చెప్తుండంటే కుడివైపున గొర్రెలు ఎడవవైపు మేకలు సో మన గురించి మన గురించి చెప్తుడు మన సంఘంలో మనం గొర్రెలు ఎక్కువన్నామా మేకలు ఎక్కున్నామా మనం ఎట్లా మనము చేస్తున్నాం మనం మనం ఎలా మనము మనము మన సంఘంలో మనము ఉంటున్నాము మేలు చేయడత మనం చేస్తున్నామా లేకుంటే కీడు చేయనిక మనము ముందు వేడుతున్నామా కీడు చేయనిక మనం పరిగెత్తుతున్నామా ఎలా చేస్తున్నాం మనము ఇక్కడ చూస్తే మేలు చేయాలి ప్రతి ఒక్కరికి మనము మేలు చేయాలి అని ఉన్నప్పుడు చూస్తే అప్పుడు రాజు తన కొడు వైపున ఉన్న వారిని నా తండ్రి చేత ఆశ్రవించిన ఆశీర్వదించబడిన వారలా రాండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకున్నాడు లోకం పుట్టినది మొదలుకొని ఈ యొక్క రాజ్యం అని అక్కడ చెప్తుడు నేను ఆకలి మీరు నాకు భోజనం పెట్టి తిరిగి నాకు దాహం ఇచ్చి తిరిగి పరదేశిన ఇంటిని సో ఏసు వారు ఎప్పుడు ఎవ్రీ టైం ఏం చేసిందో ఈశు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయన ఆకలిగా ఉన్నాడు ఆకలిగా ఏం చేస్తారు వాళ్ళు భోజనం పెట్టారు తప్పింటిని నాకు దాహం ఇచ్చి తరి పరదేశ నన్ను తీర్చుకుంటుంది దిగంబరణ ఇంటిని నాకు బట్టలు ఇచ్చి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చు తిరి చిరసాలలో నా ఇద్దరుకు వచ్చితే అని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండట చూసి నా కారం ఇచ్చి నన్ను దప్పి కొని ఉండటం ఎప్పుడు దాహం ఇచ్చి అప్పుడు నీతిమత లీడర్ అంటే ప్రభు మనజనా వీట్లో ఉన్నాను బాలాజ్ బ్రాదర్ వీట్లో కానా అందుకు నీతి మంత్రులు ప్రభు ఎప్పుడు నీ ఆకలిట చూచి నాకు ఆహారం ఇచ్చి తీడట చూసి దాహారం ఇచ్చి నీటి అనోజ్ ఏం కలిసిస్తారు నీట్లో పెట్టండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే థర్టీ సిక్స్ వచ్చినము ప్రత్యేక వార్త ఇరవై ఐదు ముప్పై చూస్తే దిగంబరిన నాకు బట్టలు ఇచ్చి తిరి నన్ను చూడవచ్చు తిరిగి చిరస్థలో ఉంటుంది నా ఇద్దరు వచ్చి తిరిగి చెప్పను ఎప్పుడు నీవు అక్కలు కొనున చూచి నాకు ఆహారం ఇచ్చితుంది నీవు దప్పి కొనట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితుంది ఎప్పుడు పరదేశిన ఎండుట చూసి నన్ను చేర్చుకుంటుంది దిగంబరిన ఎండుట చూసి చూచి ఇచ్చి తిమ్మి అప్పుడు రోగిన ఎండుట చెరసాలలో ఉండుట ఆయనను చూసి మీ ఇద్దరు వచ్చి అందుకు రాజు మిర్చి అర్హులైన నా సహోదరులో మీరు చేసి కనుక నాకు చేసి నిశ్చయంగా మీతో చెప్పించున్నానని వారితో అనను ఏంటంటే ఏవైతే బట్టలు లేవో దిగంబరి అయి ఉంటారో వాళ్ళకు మనం మేలు చేయాలి ప్రతి ఒక్కరికి ఎవరైతే రోగి అయ్యి ఉంటారో వాళ్ళను చూడడానికి మనము వెళ్ళాలి చిరసాలలో ఉంటే వాళ్ళకు చూడడానికి మనము వెళ్ళాలి అందుకు ఏమంటారు నీతిమంతులు మీరు ఎప్పుడు తప్పికొని ఉన్నారు మీరు ఎప్పుడు దిగంబరిగా ఉన్నారని అక్కడ కేసు ప్రభును అడుగుతు అడిగినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమంటుండంటే నా సహోదరులలో ఒక్కరికి మీరు చేసి తిరిగ నాకు చేసి నిశ్చయంగా మీతో చెప్పుొచ్చున్నానని వారితో అనడు సో మన సహోదరులలో ఎవరికి చేసినా మనం వేసుప్రభకి చేసినట్టు అనమాట సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దిగంబరి అయిన వాళ్ళకి బట్టలు ఇస్తున్నామా మేలు చేయట మానుతున్నామా మేలు చేయాలి మేలు చేయకపోవడనే పాపం అని ఇక్కడ యాకో భక్తుడు చెప్తుంది మేలు చేయాలి ప్రతి ఒక్కరికి మేలు పరంగా మనము ఈరోజు ఉండాలి మనము చేస్తున్న మనం ఎక్కడ వెళ్ళినా కూడా మేలుది ఫస్ట్ ఆలోచించాలి కీడ్ తర్వాత ఆలోచించాలి మన మైండ్ లో ఏమొస్తుంది ఫస్ట్ పాజిటివ్ థింగ్ రాదు నాన్ పాజిటివ్ థింగ్ వస్తుంది అనమాట ఎవ్రీ టైం నెగిటివ్ అనే మనము మాట్లాడుతున్నాం ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళినా ఎక్కడ చూస్తున్నా కూడా మనం నెగిటివ్ వర్డ్స్ మనము ఒకరికి సహాయం చేయాలనే గుణం మనకి ఈరోజు లేదు ఎందుకు ఏంటంటే ఆ లోకంలో కొట్టుకోవాలి మనము వెళ్ళిపోతున్నాం లోకం రీతిగా లోకంలో ఉన్నవారు అటువంటి మాటలు మనకు ఈరోజు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అదే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నాం మనం క్రీస్తు పోలి నడుచుకుంటామని చెప్తున్నాం కానీ క్రీస్తుని పోలి మనము నడుచుకుంటాం అనే గుణగణాలు మనలో ఉండాలని చెప్తాం కానీ ఆయన గుణగణాలు మనలో లేరు దీనత్వము ఆ యొక్క ఆయనలో ఉన్నది ఆయనలో ఉన్నది మనకు రావాలంటే ఆయన ఎంతో మందిని బుడ్డి వారిని కుంటి వారిని ఊతచోళ వారిని రక్తస్రావ అద్భుతాలు చేసిండు ఈరోజు అద్భుతాలు చేసిండు వాళ్ళకి ఏం చేసిండు మేలు చేసిండు ఆఖరికి మృతుడైన లాజర్ను కూడా ఈరోజు లేవట్టిండు మృతుడైన లాజర్ కూడా ఈరోజు లేవట్టిండు దేవుడు సో మనం కూడా అటువంటి క్రియలు చేయాలంటే మనం కూడా నీతి పాపంలో మనము ఉండకూడదు నీతి నీతిని అనుసరించి నడుచుకోవాలి ప్రతి ఒక్కరికి ఏం చేయాలి మనము కీడును కాకుండా మేలు చేయాలి మేలు చేయకపోవడమే పాపం ఇక్కడ యాపం భక్తుడు మేలు చేస్తున్నామా మనము కీడు చేస్తున్నామా వేలు ఒక దిక్కు కీడు ఒక దిక్కు చేస్తే మన అంశాలు రాసుకున్నాము ఫ్రమ్ ఫాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనం ఏం చేస్తాం ఎవరికి ఏం చేస్తాం అనేది మనం రాసుకునే టేబుల్ చీడు కీడే ఎక్కువ చేస్తున్నాం అనమాట బరబ్బ ఆలోచించిన బరబ్బా ఏంటంటే యూద ఆలోచించినట్టు మన ఆలోచనలు ఈరోజు ఉన్నాయి కేసు ప్రభులు మనకి ఆ యొక్క కావాలంటే ఈసు ప్రాభు గుణగణాలు కావాలంటే ఎవ్రీ టైం ఎవ్రీ డే మనం ప్రతి ఒక్క డస్ట్ ను మనము తీసేయాలి ఏదైతే మన ఉదయం ఉందో ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తే ఆ గుణగణాలు అనేది మనలో వస్తుంటుంది ఎవ్రీ టైం మనం సిక్స్ మంత్స్ నుంచి రాస్తున్నాం అనుకో ఇంత ఎవరికి ఎంత ఏం చేస్తాం అనేది ఒక టేబుల్ వేసుకొని ఎన్ని మేలు చేసా నువ్వు ఎన్ని క్రీడలు చేసినామని ఒక టేబుల్ వేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎంతమందికి మనం మేలు చేస్తాము ఎంతమందికి మన చొరవ చూపించినాము ఎంతమందికి మనకు ఏంటంటే మీరు చేస్తున్నావు కాబట్టి ఎంతమందికి నువ్వు ఏమంటారు మెంటర్ గా ఉన్నావు మెంటర్ అంటే ఎంతమందికి నీ యొక్క తెలివిని నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళను నడిపిస్తున్నావు ఈరోజు నడిపిస్తున్నావు మనము ఎంతమందిని నడిపిస్తున్నాం మనం ఎంతమందిని శిష్యులుగా ఈరోజు ఉన్నారు నువ్వు మార్గదర్శకులు యొక్క వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఏ సమస్య వచ్చినా వెళ్ళి నువ్వు పరామర్శించి వాళ్ళకి నేనున్నాని ధైర్యం చెప్పినావనుకో అటువంటి వారు యొక్క మెంటర్ లెక్క నిన్ను ఆలోచిస్తారు అంటే ఏంటంటే ఫ్యూచర్ లో ఏంటంటే నిన్ను పోలి వాళ్ళు నడుచుకు నిన్ను చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారు నువ్వు ఈరోజు ఉన్నావంటే నీతి మంత్ర ఉన్నావంటే నిన్ను చూసి కూడా వాళ్ళు ఈరోజు నేర్చుకునే వీలుంది సో ఎంతమంది శిష్యులు మనము చేస్తున్నాం మన మన ఇంట్లోనో కానీ ఫ్యామిలీ కానీ సో ఓవరాల్ గా బయట కూడా మనము యాజ్ టీచర్ గా యాజ్ జాబ్ హోల్డర్ గా జాబ్ చేస్తున్నాం మేము జాబ్ ఎంతమంది నేను లైక్ చేస్తున్నారు ఇంతమంది నీ యొక్క చెప్పింది నిన్ను ఇంటురు ఇంతమంది ఇది చేయకరా అంటే చేస్తలేరు సో ఎంతమంది నిన్ను గురించి పోలి నడుచుకుంటురు నీకు శిష్యుడుగా ఈరోజు ఉన్నారా ఎవరు ఎంతమంది చేస్తున్నాం మనం శిష్యులని సో నీ యొక్క వాళ్ళని ఆకర్షించాలి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నువ్వు డ్రీమ్ రోల్ లెక్క రోల్ లెక్క రోల్ మోడల్ లెక్క ఈ రోజు రోల్ మోడల్ అంటే ఒక ఏంటంటే అట్టడిసే కాదు నిన్ను నువ్వు కూడా రోల్ మోడల్ గా ఈరోజు చేసుకోవచ్చు నీ యొక్క ఏంటంటే యాటిట్యూడ్ నుంచి నీ యొక్క గుణగణాల నుంచి ఈరోజు మనము నడుచుకోవచ్చు సో దిగంబరిగా ఉన్నప్పుడు మనం ఇస్తున్నామా ఎవరైతే చిరసలు అంటే వాళ్ళని విడిపిస్తున్నామా రోగిగా ఉన్నారో వాళ్ళను చూసి చూడడానికి వెళ్తున్నామా సో ఎవరైతే అటువంటి గుణగణాలు ఉన్నాయో దేవునికి చేసినట్టు ఇక్కడ చెప్తుండ్రు కేసు ప్రభు వారికి చేసిన అని ఇక్కడ చెప్తున్నాం సో మనం కూడా ప్రతి ఒక్కరికి అన్ని షెల్టరే కానీ మెయిన్ షెల్టర్ క్లోత్ హోము సో ప్రతి ఒక్కటి మనకు ఈరోజు ఫుడ్ ప్రతి ఒక్కటి అవసరము సో ఈ యొక్క గుణగణాలు ఎంతో మంది ఈరోజు ఉపవాసంతో రోడ్డు మీద పడి ఉన్నారు ఉపవాసంతో రోడ్డు మీద పడి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పూట అన్నమైనా మనం పెడుతున్నామా ఒక పూట ఏదన్నా మనకు బ్రెడ్ కానీ ఏదో కానీ తీసుకో ఇస్తున్నామా మనం మనం మనం పరీక్షించుకుందాం మన వారు ఎంతో ఆస్తుంది ఎంతో ఇద్దరు ఇతరులకు ఛాన్స్ ఉంది వాళ్ళకు మేలు చేసే ఛాన్స్ కూడా మనం ఈరోజు చేయగలుగుతలేం ఎందుకు చేస్తలేం అంటే మనలో ఏంటంటే కుళ్ళు కుయుక్తి అనేది నిండిపెండ్ వాళ్ళకెందుకు ఇవ్వాలి మనం ఖర్చు పెట్టినాం కాబట్టి మన పైసలు మన పైసలు వాళ్ళకెందుకు ఖర్చు పెట్టాలనే అటువంటి అహంకారము అడ్డొస్తుంది ఈరోజు సో వాళ్ళకి మెయిల్ చేస్తే దేవుడు నీకు కూడా మెయిల్ చేస్తాడు ఏదో ఒక రీతిగా ఈరోజు నీకు మెయిల్ చేస్తాడు ప్రతి ఒక్కరికి మెయిల్ చేస్తాడు సో ప్రతి ఒక్కరికి మెయిల్ చేసినప్పుడు చీడు చేస్తున్నామా పాపం చేస్తున్నామా మెయిల్ చేయకపోవడమే పాపం అనమాట ఇక్కడ ఈరోజు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే చిన్న మాట కూడా ఇతరులకు మెయిల్ చేస్తుంది సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మాటలు సపోర్ట్ ఇస్తే వాళ్ళకి మెయిల్ చేసి ఇంకొకటి వాళ్ళకు జరిగించే గుణాల్లో ఉంటది సో అలాంటి వారి గురించి ఏసు ప్రభు చెప్తున్నారు చప్పింపబడిన అపవాదికి వారి అర కిద్దపరిచి నరకాగ్ఞలో పొండి అంటూ నేను ఆకలి మీరు నాకు భోజనం పెట్టలేదు బతి నాకు దాహం ఇవ్వలేదు పరిదీక్షణ ఉంటేనే నాకు బట్టలు ఇవ్వలేదు దిగంబరినై మీరు నాకు బట్టలు ఇవ్వలేదు పరిదీక్షణ మీరు నన్ను చేర్చుకునలేదు రోగినై చిరసరలో ఉంటేనే మమ్మ చూడ రాలేదు వీళ్ళ అన్నప్పుడు ప్రభు నీవు ఎప్పుడు ఆకలితో ఉన్నావని ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తుంది ఇక్కడ చూస్తే నలభై మూడవ అచ్చనము మత ఇరవై ఐదు అధ్యాయ నలభై మూడవ వచ్చినము పరదేశదు దిగంబర మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగిని చిరస్తాయిలో మీరు నన్ను చూడ రాలేదు చెప్పును అందుకు ప్రభు మేమెప్పుడు నీవు నీవు ఆకలి కొని ఎండుట దప్పికొని ఎండుటనైనా పనిదేశిన ఎండుటనైనా దిగంబరియ ఉండుటనను రోగిన ఎండుటనైనా చురసల్లో ఉండటనైనా చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగిరి ఇక్కడ ఏమంటారు అంటే ఒక శిష్యులు ప్రతి ఒక్కరు ఉపచారం ఎప్పుడు చేయలేదు దేవాని అడుగురు అందుకైనా మిక్కిలి ఆల్పులైన వీరిలో మీరు ఇలా చేయలేరు కనుక నాకు చేయలేదని మీకు నిశ్చయంగా చెప్పుచున్నని వారితో అనను ఇక్కడ ఏంటంటే వాళ్ళకు చేయలేదు ఒక్కరికైనానో మీరు ఇలాగో చేయలేదు కనుక నాకు చేయలేదు అని మీతో నిశ్చయంగా చెప్తున్నా ఎవరికి కూడా ఈరోజు హెల్ప్ చేసే నేచర్ కానీ ఆ యొక్క గుణగణాలు కానీ ఈరోజు లేకుండా ఉండిపోయింది ఎందుకు ఉండిపోయిందంటే ఎవరైతే దిగంబరిగా ఉన్నారో వాళ్ళకు బట్టలు ఇస్తలేము ఎవరైతే ఆకలితో ఉన్నారో అన్నం పెడతలేము వాళ్ళకి పెడితే ఏంటంటే ఏసు ప్రభుకు పెట్టినట్టు ఈరోజు వస్తుంది సో ఏసు ప్రభుకి ఈ రోజు దిగంబర్గా నీ ఇంటికి వస్తుందో నీకు బట్టలు ఇస్తున్నావా అక్కడితో ఆయన వస్తుందో ఇస్తున్నావా అన్నం పెడుతున్నావా ఎన్నో రీతిలుగా ఎవరో ఎంతో వస్తారు మన దగ్గరికి ఎన్నో పోగొట్టుకొని వాళ్ళకు ప్రేర్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావా అని మాట చేత కూడా సపోర్ట్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేస్తే ఏసు ప్రభుకు చేసినట్టు ఇక్కడ చెప్తుంది వాళ్ళు గ్రహిస్తలేరు నువ్వు ఎప్పుడొచ్చినా ప్రభు అని ఏసు ప్రభు రావాలని లేదు ఏసు ప్రభు లెక్క చాలా మంది కూడా ఈరోజు నీ ఇంటికి వస్తురు వచ్చినప్పుడు వాళ్ళకు అన్నం పెడుతున్నావా ఆకలితో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు చేర్చుకుంటున్నావా నువ్వు నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నావని వాడతా మీరు నిత్య శిక్షణకు నీతిమంతులు నిత్య జీవముకు పోతురు ఇదేంటంటే మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవముకు పోదురు నిత్య శిక్షణ మనకు ఉండాలి అప్పుడే మనం జీవమునకు మనము వెళ్తాం శిక్షి శిక్ష ఉండాలి కంపల్సరీ మనకు శిక్షణ ఉండాలి సో ఎవరొచ్చటనో మనం సాధనకూడదు అనేక గుణగణాలు మనలో ఈరోజు ఉండాలి మేలు చేయకపోవడమే ఈరోజు పాపము మేలు చేయాలి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఏదైతే తలాంతులు ఉందో అది వాళ్ళకు ఇవ్వాలి ఏది ఉన్నాను దిగంబరి అయి ఉంటే బసలు ఇవ్వండి ఆకలితో వస్తే అన్నం పెట్టండి వాళ్ళు చిరసాలలో ఉంటే పరమర్శించిండి వాళ్ళకు టాబ్లెట్స్ ప్రతిపాటి నువ్వు ఈరోజు ఇచ్చే గుణగణాలు మనలో ఉండాలి యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఆ ఎన్నో అద్భుత కార్యాలు చేసింది ఈరోజు మధ్య వారస నుంచి వర్ష వారస వరకు ఆ బైబుల్లో రాయబడలేదు అన్ని చేసింది కానీ బైబుల్లో మాకు అంతకాలం చేసిండు బైబుల్లో రాయడానికి ఇంకా స్థలం లేదని అక్కడ చెప్తున్నారు సో ఎన్నో సూచన క్రియలు ఎన్నో సూచన క్రియలు చేసినప్పుడు ఇంకా ఏం చేస్తుందంటే ఎన్నో సూచన క్రియలు చేసేది కానీ ఇక్కడ ఏంటంటే అన్ని సూచన క్రియలు ఇక్కడ చూస్తే ఇరవై తరట ఇరవై ముప్పై చూస్తే మరియు అనేకమైన ఇతర సూచన క్రియలు ఏస్తు తన శిష్యుల చేశానో ఇవి గ్రంథం అందులో ఉండలేదు కానీ ఏస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మున్నట్లు నమ్మి ఆయన ఆ మందు జీవం పొందటే ఇవి వ్రాయబడి వ్రాయబడాను సో ఏంటంటే ఆయన జీవం మనం పొందాలని ఆయన క్రీస్తుని నమ్మునట్లు ఇవన్నీ రాయబడ్డది ఇంకా అనేక సూచన చేసిండు సో ఇవన్నీ ఏంటంటే ఈ గ్రంథ మందు ఈ గ్రంథ చాలా అనమాట చాలు అన్ని అటువంటి సూచన ఈ రోజు మనకు చేసిండు చేసినందుకు ఇక్కడ ఏమంటుందంటే ఇంకొక వస్త్రం చూస్తే రాష్ట్రపత్రిక చూద్దాం దుర్నీతి చేత సత్యమున అడ్డగించే మనుషుల యొక్క సమస్త దేవుని కోపం పరలోప నుండి బయటపరచూ బయపరచున్నది ఎందుకైనా దేవుని గురించి తెలియ సత్య ఏదో అది వారి మధ్య విషేదమైనది వారికి విషేదపరచను ఆయన అదృశ్య లక్ష్యం ఆయన నిత్య శక్తి దేవత్వమును తిగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన పీఠపరచునే వారు నిరుక్తిలై ఉన్నారు ఇక్కడ ఏం చెప్తుందంటే దుర్నీతి చేత దుర్నీతి అంటే మనము దురాశ దుర్నీతి చేత మనం ఈరోజు ఉన్నాము మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మనుషులు ఏం చేస్తుంది ఈ రోజు భక్తిహీనంగా ఉన్నారు భక్తి చేత లేరు భక్తిహీనంగా మనము ఉన్నాము ఇదేంటంటే రోమిలకు రాస్తుండో మన పౌరు భక్తుడు రోమ సంఘంకి అక్కడ రోమిలకు రాస్తుడు దేవుని కోపము పరలోకం నుండి బయలుపరుచున్నది సో ఈరోజు ఏంటంటే దుర్నీతి చేత నాకు ఆశ ఉంది ఆశ చేత మనం ఈరోజు దేశ యొక్క భక్తి లేకుండా భక్తిహీనత మీద మనం ఈరోజు ఉన్నాము దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరుచున్నది బయలుపరుచున్నది దేవుని యొక్క కోపం ఈరోజు బయలుపరుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచిందం దేవుని గురించి తెలియ సత్యమైనది అది వారికి మధ్య విషాదమై విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచిందం దేవుడు ఈరోజు విషదపరచుడు ఏం చేస్తుందో ఆయన అదృష్ట లక్షణం అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగత్పుటి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచి ఆలోచించటం వలన వారు నిరుతులై ఉన్నారు సో ఇది ఒక్క ప్రతి ఒక్కటి లక్షణములు ఆయన నిత్యశక్తి దేవత్వము జగత్పుటి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను పేటపరుచున్నాయి కనుక వాళ్ళు నిరు నిరుతులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరువు ఆయన దేవునిగా మాయపరచలేదు చెల్లించను లేదు కానీ తమ వాదనలో అందు విడుదలవి ఏంటంటే ఒకరికొకరు రోమంలో ఒకరికొకరు వాదన అక్కడ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మహిమ పరచాలి కానీ ఆ మహిమ పరిచయాలు మర్చిపోయి వాళ్ళు వాళ్ళ కొట్లానికి అక్కడ సిద్ధపరచరు వాదంలో ఎందుకు విడుదలవుతుంది వారి అవివేక హృదయం అంధకారం ఆయన తాము జ్ఞానులమని చెప్పుకొచ్చు బుద్ధీనలయరి అవివేక హృదయము అవివేక హృదయంను వాళ్ళు అంధకారం వాళ్ళలో కోపము ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఉన్నది సో వాళ్ళు ఏంటంటే అంధకారం ఆయను వాళ్ళ యొక్క హృదయాలు ఈరోజు అంధకారమైనవి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మయం పరచ బదులు వాళ్ళ వాళ్ళు కనుక్కొని కొట్టుకుంటురు వాళ్ళ వాళ్ళ వివాదాలకి దిగుతురు దిగినప్పుడు వాళ్ళ హృదయాలు ఏం చేస్తున్నాయి అంధకారం అయను వాళ్ళు ఏసుప్రభుడిని మయం పరచాలని వాళ్లకు తెలుస్తలేదు తెలవకుండా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వారి అదేక హృదయం అంధకారం ఆయన తాము జ్ఞానిలం అని చెప్పుకోవచ్చు బుద్ధిహీనలు అయ్యి వాళ్ళు ఏం చేస్తారు నేను జ్ఞానిని జ్ఞానిలం అని కానీ వాళ్ళు ఏం చేస్తారు వారు అక్షయుడ దేవుని మౌన క్షేమం వరకు మనుషుల యొక్క పక్షుల యొక్కయు చతుపద జంతువుతుల యొక్క ఈ యొక్క ప్రతి స్వరూపమును కూడా మార్చి ఈరోజు ఏంటంటే వాళ్ళకు చెవులుండి వాళ్ళు చూడవు సో ఇదేంటంటే వాళ్ళు తమ తమ చేతులతోటే వాళ్ళ విగ్రహాలు చేసుకొని వాళ్ళు పూజిస్తురు వాళ్ళు ఎట్లా పూజిస్తురంటే చెత్త దేవుని మహిమ క్షేమగు అక్షయుడకు దేవుడు సో సజీవుడైన దేవుడిని ఈరోజు పెట్టుకోకుండా క్షేమమైన మనుషుల యొక్క పక్షుల యొక్క సో ప్రతి ఒక్క స్వరూపము వాళ్ళు ఈరోజు పూజిస్తున్నారు ప్రతి స్వరూపంగా వాళ్ళు మార్చుతురు ఈ చేత వారు తమ హృదయాలతో ఉదయంలో దురాసలను అనుసరించి తమ శరీరంలో పరస్పర అవమాన పరచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతకు అప్పగించారు ఈరోజు ఏం చేస్తారు ప్రతి ఒక్కటి చేసుకున్నారు కాబట్టి ఆయన అపవిత్రతకి ఈరోజు వాళ్ళని అతి వారు దేవుని సత్యమున సత్యము మార్చి సృష్టికర్త ప్రతిగా సత్యములను పూజించి సేవించి యుగంలో వరకు ఆయన స్తోత్రాడై ఉన్నాడు సో యుగంలోకి ఆయన ఉన్నాడు సో వీళ్ళు పూజించకపోతే వేరే వాళ్ళు పూజించారు అందరూ పూజిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభుని మనము పూజించాలి వాళ్ళు ఏం చేస్తారు అవివేక హృదయంతో వాళ్ళు మర్చిపోతారు ఇక్కడ సజీవుడైన దేవుడు ఉన్నాడని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్క రూపం వాళ్ళు దేవునిగా చేసుకొని వాళ్ళు పూజిస్తారు అంధకాలంలో వాళ్ళ హృదయాలు ఇక్కడ ఉన్నాయి ఇంకొక వక్షణం చూస్తే పన్నెండవ నలభై ఏడు నలభై ఎనిమిది తన యజమాని చిత్త మెరిగి ఉండి సిద్ధపడక తన చిత్తం చుట్టున జరి జరిగింపక ఉండు దాసుని అనేకమైన దెబ్బలు కలుగును ఏమంటుండో తన యజమాని చిత్త సో మనం పాపం చేయకుండా నేలు చేయకపోవడమే పాపము సో మేల చేయని అలా చేయడానికి పాపము కలుగును ఇక్కడ చూస్తే యాపము నాలుగో పదిహేడులో మేలైన చేయ ఎరుగుతున్నాం గాని మనం ఏం చేస్తున్నాము పాపము అలాగే చేయువానికి పాపము కలుగును తా చేస్తున్నామా లేదా మేలైన చేస్తున్నామా లేదా తన యజమానిని చిత్తం సిద్ధపడక తన చిత్తం చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేక దెబ్బలతో కలిగిన అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవరికి ఎక్కువ వాని వద్ద ఎక్కువగా మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగించారో వాని యొక్క ఎక్కువగా అడుగుతారు ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎక్కిస్తారో వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నమాట సో యజమానికి ఏం చేస్తుందంటే యజమాని సిద్ధపడక అతని చిత్తం చెప్పిన జరిగి యజమాని ఏం చెప్తే అది దాసుడు జరిగిపోవాలను సో చిత్తం చెప్పిన జరిగి దాసుని అనేక దెబ్బలు దాసుని రూపంగా ఉండి మనము ని మనం ఈరోజు వినాలి వినకపోతే ఏం చేస్తాం దెబ్బలు తగులును అనేకమైన దెబ్బలు తగుతున్నాయి అంట అయితే తెలియక దెబ్బలు తగిలిన పనులు చేసిన కొద్ది కొద్ది దెబ్బలే తగులును ఏంటంటే తప్పు పనులు ఏదైతే చేస్తామో అక్కడ ఏం చేస్తున్నాయి కొంచెం దెబ్బలే తగుతున్నాయన్నమాట ఎవనికి ఎక్కువ ఇవ్వబడను వాని ఎక్కువగా తీయజూతరు మనుషులు ఎవనికి ఎక్కువ అప్పగించరో వాని ఎక్కువగా అడుగురు మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించరో వానికి ఎక్కువగా అడుగురు నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని ఇది అది ఇది వరకే రగులు కొని మండలని నేను ఎంతో కోరుచున్నాను అయితే ఇక్కడ ఏం చేస్తుండో భూమి మీద అగ్ని యేసు ప్రభు ఇది వరకే రఘులు కొని అయితే నేను పొందవలసిన బాప్తీస్తం అది నిరుగురు వరకు నేను ఇబ్బంది పడుతున్నాను ఈ రోజుల్లో ఏం చేస్తుండంటే బాప్తీస్తం తీసుకోవాలి అన్నది సో ఎవరి టైమ్ వాళ్ళ పాప క్షమాపాలను కోరుకొని తీసుకుందాం కానీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లా పోస్ట్ పోన్ అయితేనే ఉంటది సో ఏసు ప్రాబ్లం ఎప్పుడు నువ్వు ఎప్పుడు నీటి ద్వారా మరొకసారి నువ్వు జన్మిస్తావు అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చు మీరు తలుపుతున్నారు కాదు భేదంలోనే కలుగజేయవచ్చు తిన్నాను మీతో ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరు ఇద్దరికి విరోధంగా ముగ్గురుతో ముగ్గురికి విరోధంగా ఇద్దరునూ ఉండరు సో ఏంటంటే మనం మేలు చేయకూరాలంటే ఎవరికి విరోధంగా మనము ఉండదు ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకో ఇద్దరు వేరుపడి ఇద్దరు విరోధంగా ముగ్గురు విరోధంగా వేరే వేరే ఉంటారనమాట సో ఇక్కడ ఏంటంటే మేలు చేయట మనకు కంపల్సరీ చూడాలి సో మేలు చేసే శక్తి ఉన్నా మనం ఈరోజు మేలు చేస్తలేము ఆయన దిగంబరి అయి ఉన్నాడు ఈరోజు మీకు నాకు దిగంబరిగా ఈరోజు మనకు వస్తుండదు దిగంబరనై ఉన్నాడు నాకు బట్టలు ఎవరిస్తుంది అక్కడ దేవుడు చూస్తుండు ప్రతి ఒక్కటి డబ్బి గుంటని ఆకలి గుంటని నాకు భోజనం పెట్టలేదు డబ్బింటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన మీరు నన్ను చేర్చుకోలేదు దిగంబరినై మీరు నాకు బట్టలు ఇవ్వలేదు రోగిన చిరసలలో ఉంటుంది మీరు నన్ను చూడరాలేదని ఇక్కడ చెప్తుండడు సో ఎవ్రీ టైం మనకు ఎవ్వరు ఎదురు కూడా వారికి ఇస్తే యేసు వారికి తీసుకున్న ఇక్కడ చేస్తుండ్రు మేలు చేయాలి మనం ప్రతి ఒక్కరికి మేలు చేసే గుణగణాలు మనలో ఉండాలి మనుషులు ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మనము చెప్పొద్దు లాస్ట్ టైం నువ్వు అసలు చెప్పాను అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ చెప్పినా నేను సో అంతరంగంలో సత్యము కోర్చుండు ఏతు ప్రభు నాకు జ్ఞానం దయచేయి అంతరంగం మనము ఎట్లుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరంగం మనము మనము మారుస్తున్నాం ఎటువంటి గుణగణాలు మనలో చూపిస్తున్నాం బయటకొకటి లోపడకూడ కాకుండా మనం ఏ రీతిగా మనం ఈరోజు డే టు డే లైఫ్ లో ఎవరితోటి ఎవరితోటి మనము చూపిస్తున్నాం సో మేలు చేయాలి కంపల్సరీ మేలు చేసే శక్తి ఉన్నా చేయలేకపోతే అది పాపం అని ఇక్కడ యోగో యాకో భక్తుడు ఈరోజు చేయాలి కంపల్సరీ మేలు చేసే గుణగణాలలో ఉండాలి ప్రతి ఒక్కరికి దోపడాలి ప్రతి ఒక్కరికి మనం మనము ఆయన స్వరూపం ఉన్నాం మనం ఆయన స్వరూపం వేసుకొని ఈరోజు వచ్చినాం మనం ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన యొక్క ప్రతి ఒక్కటి మనం ఈరోజు జరిగించాలి ఆయన ఎక్కడుండో వెలుగులో ఉన్నాడు ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగుమయమై ఉండాలి సో ఆయన వెలుగులు ఉన్నాడు ఈరోజు యేసు ప్రభువు వెలుగు మనకి ఇస్తుండో ఇక్కడ చూస్తే యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం నలభై వచనం యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము నలభై వచనం చూస్తే అందుకు ఏసు మీరు గుడ్డి వారైతే మీకు పాపం లేకపోను గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొడుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను చూ చూస్తు అందుకు ఏసు మీరు గుడ్డి మీకు పాపం లేకపోను మీరు గుడ్డి వారై మీరు ఉంటే పాపం మీకు ఉండదని ఇక్కడ ఏసు ప్రభు చెప్తును మనం గుడ్డివారమై ఉన్నామా ప్రతి ఒక్కరూ మనం కళ్ళు చూస్తున్నాం కదా కళ్ళు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మనలో ఉన్నది కాబట్టి మేలు చేయాలి ప్రతి ఒక్కరికి మనము మేలు చేయాలి గుడ్డి వారు అయితే వాళ్ళు చూడరు వాళ్ళకు కనిపించరు కాబట్టి ప్రతి ఒక్కటి ఏదంటే ఫీలింగ్స్ అనేది వాళ్ళకు ఉండదనమాట వాళ్ళు చూస్తే ఆ ఫీలింగ్ ఎవరైనా ఏడుస్తారు అనుకో ఆ ఫీలింగ్స్ అనేది వాళ్ళకు తెలియదు ఎవరైనా దుఃఖపడుతున్నారు ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది ఆ వాళ్ళు చేస్తారంటే వాళ్ళకు తెలియదు కాబట్టి అక్కడ ఏం చేస్తుందంటే మీకు పాపం లేకపోను గుడ్డివారు కాబట్టి దాన్ని చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను మీకు కంపల్సరీ మీరు చూస్తున్నారు ప్రతి మీకు తెలుసు ప్రతి ఒక్కటి సమాధానం ఇస్తురు కాబట్టి ఒక క్రియ పాపం లెక్క మీకు మారుతుంది పాపం అందరులకు సహాయం చేయకపోతే మనకు ఈరోజు మేలు చేయ చేయని మనం ఈరోజు ఉండాలి మేలు చేయ నిరగాలి మేలు చేయకపోవడం ఇక్కడ పాపం ఇక్కడ యాకో భక్తులు చెప్తుండ్రు మేలు చేసి మనకు ప్రతి ఒక్కరికి ఆయన గుణగణాలు ఈరోజు చూపించాలి చూపిస్తేనే మనకు ఏంటంటే ఆయన యొక్క తరిపే అయ్యి ఉండి ప్రతి ఒక్కరు మార్కరు మన యొక్క యాటిట్యూడ్ తోటి మన యొక్క మన యొక్క విధానం మనం రోల్ మోడల్ అయ్యి ఉండాలి మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే ఆ ప్రతి ఒక్క ఏదైనా పేరు చెప్తే ఆ సిస్టర్ మంచిది ఒక బ్రదర్ మంచివాడు ప్రతి ఒక్కరు రోల్ మోడల్ లెక్క నిన్ను ఈరోజు తీసుకోవాలి రోల్ మోడల్ లెక్క తీసుకోవాలంటే ఏం చేయాలి గుణాలు అనేది తగ్గించుకోవాలి తగ్గించుకొని మనము ప్రతి ఒక్కరికి మేల్ చేయడానికి ఎవరైనా కానీ మనకు ఆ ఉంది ఒక స్థోమత ఉన్నదంటే మనం మేల్ చేయడానికి కోరుకోవాలి మన యొక్క మన మనలో ఏంటంటే కుళ్ళు కుతంత్రము ఏంటంటే దురాశ ఆ ఏంటంటే ప్రతి ఒక్కటి మనలో ఈరోజు కూరికపోయి ఉన్నది లోకం వైపు మనం ఈరోజు చూస్తున్నాము లోకం వైపు ఎందుకు చూస్తున్నాం జీవోపు డబ్బు ఆ యొక్క డమ్మంని మనము జీవం లెక్క చేయాలంటే యొక్క గుణగణాలు ఏసు ప్రభులో మనము కట్టుకోవాలి ప్రతి ఒక్కటి మనం ఏసు ప్రభులో కట్టుకుంటే గుణగణాలు మేలు చేయడానికి ఉంటది వేరే వాళ్ళకి రోల్ మోడల్ గా ఈరోజు ఉండాలి అండ్ అసలు ఎంతమంది మనం శిష్యులుగా మనం చేసుకుంటున్నాం మనం ఏసు శిష్యులుగా ఉన్నారు పన్నెండు మంది అనేకులు ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి ఆయన వెళ్తుంటే ఎంతో జన ఆయన వెంబడి వెళ్ళింది ఈ రోజు కూడా మనం వెళ్తుంటే ఎంతమంది నీ గురించి ఎంతమంది వస్తుంది నీ శిష్యులు ఎంతమందిగా నువ్వు ఈరోజు తయారు చేసినావు మనకు ఒక టాస్క్ ఇచ్చిండు నువ్వు వీధి వీధికి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి అందరినీ ఏసు శిష్యులుగా మనం ఈరోజు చేయాలి చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు శిష్యుడుగా రావాలి మనం శిష్యుడుగా అయితేనే ఆయన శిష్యులుగా మనము చేసుకుంటాం నీకు శిష్యులు ఎంతమంది ఏసు శిష్యులు ఉన్నారా మనం మనము ఒకసారి పరీక్షించుకుంటే మనకు ఒక్కరు కూడా ఉండరు మనం చెప్పింది ఎవరైనా వింటారా మన ఫ్యామిలీలో కానీ ఎక్కడన్నా కానీ ఎవరు వినరు ఎందుకు వింటారు నువ్వే కరెక్ట్ మనము ప్రవర్తిస్తలేము మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ప్రవర్తిస్తలేము అనే గుణగా మనలో లేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే తగ్గించుకోలేము అటువంటిది మనం వాక్యం చెప్పి ప్రతి దాంట్లో మనం ఉన్నామనుకో సో వాళ్ళు ఏంటంటే నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళు ఏ రీతిలో ఉండని ఎందు చూస్తే కానీ ఎవరైనా మనం ఏంటంటే మనం వేస్త ప్రోగ గు మనలో ఉంటే ప్రతి ఒక్కటి మనము ఈరోజు వాసనకి వీలైతే మనలోనే మనము పాపం పెట్టుకొని మనలోనే ఇతరులకు సాయం చేయ చేయలేక గుణం ఉండ మనం ఇప్పుడు పక్కకే నీళ్లు ఉంటాయి నీళ్లు నడిసి వెళ్ళి నీళ్ళు ఉన్నా కూడా వేరే వాళ్ళకి నీళ్ళు ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు సో వాళ్ళంటే ఇష్టం లేదు ఈరోజు సో వాళ్ళంటే ద్వేషిస్తురు మనసులో కూడా పెట్టుకొని ముందట ఒకటి మనము మాట్లాడుతున్నాం నీళ్ళు మనము ముందు వేగిరపడాలి నీళ్లు చేయడాలి యేసు ప్రభు వారు ఎంతో మందిని రక్షించండు ఎంతో మందికి స్పష్టత ఇచ్చిండు సో ఎంతో మందిని మరణించిన ఆ లాజర్ ని కూడా ఈరోజు లేవట్టిండు లేవట్టిండు ఆయన అంత గుణగణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి మెయిల్ చేయాలని అక్కడ యేసు ప్రభు చూసిండు మనం ఏం చేస్తున్నాం ఈరోజు మెయిల్ చేస్తున్నామా హీడ్ చేయాలని మనము చూస్తున్నాం ఎవ్రీ టైం ఫస్ట్ వన్ మంత్ నుంచి లాస్ట్ మంత్ మొత్తం ఎంతమందికి మనం మెయిల్ చేస్తున్నాం డైరీ పెట్టండి మనం డైరీ పెట్టి రాసుకోండి ఎంతమందికి మనము వేరే ఏ విధాలైన వర్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా మనం మాట తోటి కూడా వేరే వాళ్ళకు మనము మేలు చేయొచ్చు వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉంటే మనం మాట్లాడతారంటే వాళ్ళు మనం మాట తింటారంటే మనం వెళ్ళి మన వాళ్ళతోటి మాట్లాడం అటువంటి గుణగణాలు కూడా మనలో ఈరోజు ఉండాలి సో అటువంటి గుణగణాలు ఉంటే ఏసు ప్రభుకి మనము దగ్గర ఆయన వెలుగుని మనం ఈరోజు చూడగలుగుతాం వెలుగుని చూస్తే ఆయన చూసినట్టే మనలో వెలుగుందంటే ప్రతి ఒక్కరు మనకు చూసుకున్నట్టే ఇంకా చూస్తే మతెస్సు వార్త ఆరు ఇరవై రెండు ఇరవై మూడు మత్స్సు వార్త ఆరు ఇరవై రెండు ఇరవై మూడు దేహములకు దీపమే కన్ను కనుక నీ కన్ను తీటగా ఉండినేట నీ దేహం అంతాయో వెలుగుమై ఉండను దేహములకు దీపమే కన్ను మన దేహంలో కన్ను మనకు కనిపిస్తాయి కన్ను ద్వారా మనము ప్రతి ఒక్కటి చూడగలుగుతాం నీ కన్ను తీటగా ఉండిన ఎడల నీ దేహం అందు మన కన్ను ఒక్కటి తీటగా ఉంటే కన్ను కరెక్ట్ గా చూసింది అనుకో మన దేహం అంతా వెలుగ ఈరోజు ఉంటది నీ కన్ను చెడినదైతే నీ దేహం చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి ఆ చీకటి ఎంతో గొప్పది సో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయ్యూ చీకటిమయ ఉంటది నీలోనున్న వెలుగు ఆ చీకటి ఎంతో గొప్ప చీకటి కూడా ఎంతో గొప్పదాన్ని ఎవడనో ఇద్దరు యజమానులకు దాసు దాస్తుడుగా నుండనేరడు ఎవడైనా ఏం చేస్తుండో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరారు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికిని చిరుకుని దాస్తులుగా ఉండనేరారు సో ఇక్కడ ఏం చెప్తుంటే మన మేషు మనం దాస్తులుగా ఉండాలి సిరికి దాసులుగా మనం ఈ రోజు ఉండకూడదు సో మనం మేలు చేయాలంటే ఏసు ప్రభుని మనం అత్తుకొని అన్నినే సావాసం ఈరోజు చేయాలి ఏసు ప్రభు గుణాలు మనలో ఉంటే ఆయన మనల్ని చూసినట్టే ఆయనను చూస్తున్నామంటే ఈరోజు నిన్ను చూసినా ఆయనను చూసినా ఒకటే అనమాట సో అటువంటి గుణగణాలు మనలో ఉంటే ఎవ్రీ మనం ఏం చేస్తున్నాము దాసునికి ద్వేషించాం యజమానుని ద్వేషించాము మన యజమానుడు ఎవరై ఉన్నారు ఏసు ప్రభు ఈరోజు మనకు యజమానుడు అయి ఒక యజమానికి ఏం చేస్తాడు ఇద్దరు దాసులు ఉండరు సో ఒకరు ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడు కంపల్సరీ అది సో ఈరోజు యజమానుడు యజమానుడు వేసు కాబట్టి స్త్రీకిని దాసులుగా కావద్దు మనం మనం ఏం ఏంటంటే కొట్టుకొని పోవద్దు లుకం తట్టు చూడొద్దు ఎవరైతే ధనాపేక్ష ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈరోజు ఏం కావాలి ధనత కావాలి ఘనత మహిమ కావాలి చర్చలో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఇవ్వాలి ఫస్ట్ ప్రేయర్ వాళ్ళకి ఇవ్వాలి అటువంటి గుణగణాలు మనలో ఉన్నాయా ధనాపేక్ష గుణగణాలు సో నేనే అంతా ఉండాలని మనం చెప్తున్నామా చెప్తలేము సో యేసు ప్రభు ఎక్కడున్నా ఆయన వెంట జన సమూహం వెళ్ళింది అందరినీ స్పష్టపరిచిండు అందరినీ ఆయన ఆయన తట్టు తిప్పుకున్నాడు సో మనం కూడా ఏంటంటే ఆయన గుణగణాలు ఉంటే అందరికీ మెయిల్ భాగ్యం మనం ఈరోజు చేస్తున్నాం మెయిల్ చేస్తే ప్రతి ఒక్క పాపం ఈరోజు కొట్టివేయబడుతుంది ఆయన వెలుగుమయమై ఉండు మనం కూడా ఈరోజు వెలుగుమయమై ఉండాలి ఆయన వెలుగులో మనం కూడా వెలుగై ఉండాలి ఇక్కడ దాసుడుగా ఉండ ఉండాలి దాసుడుగా ఉండి ఆయనకి సిరికి దా మనము యజమానికి కావద్దు రెండిట్లో ఏదో ఒకటి మనము ఎంచుకోవాలి దాసుడా యజమానుడా లేకుంటే సిరియా సో సిరి ఎంచుకుంటే నువ్వు లోకం తట్టు కొట్టుకొని పోయి ఆపం పరిపక్వమై మరణము కంటది అటువంటి గుణగణాలు మరణం వరకు మనము తీసుకొని పోతుంది ఆ యొక్క పాపం ఈ రోజు మనం యజమానుడు మన యేసు ప్రభు యజమానుడు పోలి మనం ఈరోజు నడుచుకోవాలి ప్రతి ఒక్కటి మనము మెయిల్ చేసే విధంగా మనం ఈరోజు మన గుణగణాలను మనము చూడాలి సో గుణాలు చూస్తే అప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో మనము మెయిల్ చేయాలి ఇక్కడ చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు యొక్క కుమారుడు అని ఒప్పుకున్న లేదు ఏదైనా అసలు ప్రతి బహుమానం మందు దృష్టి విశ్వాసం బట్టి అతడు అదృష్టడు అయిన వాణిని చూసినట్లు స్థిర బుద్ధి గలవాడే రాజగ్రావుణం భయపడక అని దృష్టిని విడిచిపోయాను తన యొక్క ఏం చేస్తుంది కుమారుడు అందించుకునేటప్పుడు ఒప్పుకున్న వేలైన అతడు కతిఫలంగా కలగబ్బు బహుమానం మందు దృష్టించను ఏం కలుగుతుంది ఆ దృష్టి వాడు అక్కడ వచ్చింది ఇక్కడ ఏం విశ్వాసం బట్టి అతడు అదృ వాణిని చూసినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజగ్రావుణ భయపడక ఐగిప్తుని విడిచి పోయను సో తొలిచూలు పిల్లలు నాశనం చేయవాడు ఇష్ట ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసం బట్టి హస్తాను రక్షణ ప్రోక్షణ ఆచరంగా ఆచరించను విశ్వాసాన్ని బట్టి వారు పొడి మీద నడిచిన ఎర్ర సముద్రంలో బలి నడిచిపోయారు ఐగిప్తులు అలా చేయ చూచి మునిగిపోయేది కూడా అసలు చేశారు కానీ అక్కడ విశ్వాసం బట్టి ఏడు దినాల వరకు ప్రదక్షిణం చేయబడేవారు తర్వాత ఏడికో గోడలు ఇరుకో గోడలు కూడా కూలినాయనమాట ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క మోస కాలంలో సరో రాజు అక్కడ ఏంటి అంటే తొలిచూలు పిల్లల్ని కూడా చంపేసిండు చంపేసినప్పుడు పది తెగు వచ్చినప్పుడు అక్కడ మోర్ష ఇర్షలెం గురించి కొట్లాడుతుండు వాళ్ళ ఇర్షలే ప్రజల గురించి కొట్లాడుతు అక్కడ విడిపించమంటే వాళ్ళకు విడిపిస్తా అంటుంది కదా ఆయన మాట వచ్చినప్పుడు తెగులు చేసినప్పుడు ప్రతి ఒక్కటి విడిపించిండు విడిపిస్తానే వాగ్దనం ఇస్తుంది కానీ నెక్స్ట్ డే రావచ్చే వరకు ఆయన విడిపిస్తలేదు సో ఏంటంటే అక్కడ విస్తీర్ణం విడిపించడానికి మోసే ఎంతో అక్కడ కొట్లాడింది వైరస్ సముద్రంలో దాటుతున్నప్పుడు వాళ్ళ ప్రజలు సైన్యంలో కూడా వాళ్ళతో వెళ్ళిపోయారు మధ్య సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు సో మోసే ఎంతో విశ్వాసంతో వాళ్ళని నడిపించింది సో ఓవరాల్ గా పారాయణ దేశంకి వాళ్ళు ఆయన నడిపించినప్పుడు అక్కడ విశ్వాసం బట్టి ఆయనను ఈరోజు చూస్తున్నాం అనమాట సో ఇదో విశ్వాసం అనేది ఇక్కడ ఉన్నది సో మనం ఇంకొక వచ్చం చూస్తే ఫస్ట్ కొరంది ఫస్ట్ కొరంది నాలుగు నాయందు నాకు దోషం ఏ దోషము కనరాదు ఆయనను ఇందువలన నీతి ఎంచబడను నన్ను విమర్శించిన వాడు ప్రభువే కాబట్టి సమయం రాకమునకు అనగా ప్రభు వచ్చే వరకు దేవి గుర్చి తీర్పు తీర్చకూడి ఆయన అందపడలు రహస్యంగా వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు భయపరిచినట్లు ప్రతి వానికి దేవుని వలన కలుగును సహోదరు మీరు మిమ్మల్ను చూచి లేఖనం ఎందుకు ఉన్న సంగతులు అతిక్రమించకూడదని నేర్చుకొని మీరు ఒకటి పక్షంలో మరొకటి మీద ఉప్ప ఉప్పంగా కుండున్నట్లు ఈ నిమిత్తమై నా మీద అప్పల్లో మీద పెట్టుకుని అదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను ఇప్పుడు ఏమంటుండంటే నా ఎందు నాకు ఏ దోషము లేదు మనం ఏం చెప్తామో మన ఎందు ఏ దోషం లేదని మనము ఈరోజు రుజువు పరుస్తున్నాం అయను ఇందు ఇందువలన నీతి మనము ఇంచబడతలేము నీతి మనం ఉన్నామా లేదా మనము పరీక్షించుకోవాలి నన్ను విమర్శించేవాడు ప్రభువే ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళు ప్రభు సో మనము మనము పరీక్షించుకొని మనము యేసు ప్రభుత్వం తిరిగితే మనం పరీక్షించేవారు ఎవరు ఎవరు నేను పరీక్షించరు కదా నువ్వు నీతి మంత్రుడిగా ఉండి అనే ఒక గుణగణాలు మనలో ఉంటే ఎవరు అనేది మనకు పరీక్షించరు కాబట్టి సమయం రాక అనగా ప్రభు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చకూడి అని వచ్చే వరకు ఎవరి గురించి కూడా మనము తీర్పు తీర్చొద్దు ఆ అంధకార మండలి రవాస్యం తెచ్చి ఉదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి తగిన మెప్పు దేవుని వలన కలను. ఆయన దేవుని వలన ఈరోజు మెప్పు కలుతుంది వందకారం నుంచి వచ్చినవా నువ్వు తీర్పు తీర్చొద్దు రహస్యమైన వెలుగులోనికి తెచ్చి రహస్యములను రహస్యమైన పాపములు కూడా వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు హృదయంలో కూడా ఆలోచనలు ప్రతి బయలుపరిచినప్పుడు ఆయన ఏసు ప్రభు వచ్చి ఈరోజు నీకు తీర్పు తీర్స్తుంది మనం ఏ విధంగా మనము జీవిస్తున్నాము ఏ విధంగా మనం ఈరోజు కొట్టుకోబోతున్నాము ఇక్కడ ఏంటంటే యోగు కూడా యోగు రెండు పదార్థ్యాన్ని చూస్తే యోగు రెండు పది అందుకతడు మూర్కురాల మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించడము కీడునే మనకు అనుభవింప తప్పదు పడదు ఆనను ఈ సంగతులు ఏ విషయం అందు యోగు నోటి మాటతో నేనను పాపం చేయలేదు ఏంటంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు ఆయన వయసు ఇక్కడ మాట్లాడుతుంది మేము మాట్లాడుతున్నావు మనము దేవుని వలన ఏం చేస్తున్నాము మేలును అనుభవిస్తుము సో ఏసు ప్రభు వలన ఈరోజు మనకు మేలు దొరుకుతుంది ఏసు ప్రభు వలన ప్రతి మనకు అవుతుంది సో కీడును మనము అనుభవింప తగదు అనేను కీడు ఎప్పుడైనా కూడా అనుభవింప తగదు సో మనం ఏంటంటే మేలు చేస్తే ఇతరులు కూడా మనకు మేలు చేసే విధానంగా ఈరోజు ఉంటారు ఆ విషయంలో యోబి నో యోబు నోటి మాటతోనైనా పాపం చేయాలి నోటి మాటతోనైనా ఈ రోజు పాపం చేయాలి అటువంటి వంటి వాడు ఈ లోకం అన్న అంతటా ఎక్కడ కూడా ఈ భూలోకం కూడా ఎక్కడ లేదని ఇక్కడ సో మనం కూడా అటువంటి వారిగా జీవించాలంటే ప్రతి ఒక్కరికి ఈరోజు మేలు చేయాలి మేలుకరంగా మనము జీవించాలి మేలుకరంగా జీవించకపోతే మనం ఏం చేస్తున్నాం యాకో భక్తుడు చెప్పినట్టు మేలు పాపము మెయిల్ అనేది చేయ నిరిగియో అలాగే చేయని వానికి పాపము కలదు మెయిల్ అనేది చేయని తెలుసు నీకు అయినా కూడా నువ్వు చేస్తులేవు అంటే అక్కడ పాపము ఉన్నదనమాట ఆ చేయకపోతే ఏం చేస్తున్నావు చేయని వానికి ఇక్కడ పాపమని చెప్తుండు సో ఎవ్రీ టైం మనం కీర్తనలు కూడా చూసుకుంటే కీర్తనలు ముప్పై ఏడు మూడు టైం మెయిల్ చేయాలి మనం ప్రతి మనకు మెయిల్ చేసే గుణగణాలు మనలో ఉండాలి ఉన్నప్పుడే మనము దేవుడు ఆయన యొక్క రాజ్యంలో మనకు స్పేస్ అనేది ఇస్తాడు ముప్పై ఏడు మూడు చూస్తే ఇహోవయందు నమ్మకేసి మేలు చేయము దేశమందు నివసించి సత్యం అనుసరించును ఇహోవాన్ని బట్టి ఆయనని పుదే వాంఛనను ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ దారి భక్తుడు ఇహోవయందు నమ్మకేయించాలి మేలు చే దేశమందు నివసించి సత్యంను అనుసరించు మేలు ప్రతి ఒక్కరికి మనము మేల్ దేశమందు నివసించి సత్యము అనే అనుసరించాలి ఎహోవాని బట్టి సంతోషించము అని హృదయ వాంసను ఈ రోజు తీరుస్తుంది బట్టి మనము సంతోషించాలి హృదయ వాంసను మేలు నీ హృదయ వాంస ప్రతి ఒక్కటి ఈరోజు తీర్చనీకి యేసు ప్రభు వారు ఉన్నారు సో హృదయ వాంసను తీరుస్తుడు నీ మార్గం ఎక్కువ తప్పగింపు నీవు ఆయనను నమ్ముకోను ఆయన నీ కార్యము నెరవేర్చు ఎటువంటి కార్యములను ఈరోజు ఆయన నమ్ముకు వేసుకోవడం నమ్ముకుంటే ఆయన ఈ కార్యములు ఈరోజు జరిగిస్తాడు ఎందుకు జరిగిస్తాడు ప్రతి ఒక్కరికి మేల్ చేస్తున్నావు ప్రతి ఒక్కరికి సత్యం అనే చాలుతో మనము ఈరోజు ఉంటున్నాం సత్యం పలుకుతున్నాను సత్యము పలుకుతున్నావు కాబట్టి ఆయన సంతోషించి హృదయ వార్తను ఈరోజు తీరుస్తున్నాం ఆయన ప్రతి ఒక్కటి నీ మార్గము ఎహోవా కప్పగింపము ఈరోజు నీ మార్గంలో ఎహోవాకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తున్నావు ఆయన నమ్ముకు ఆయన కార్యము ఈరోజు నెరవేర్చడానికి ఈరోజు చూస్తుండే ప్రతి ఒక్క దానిలో నీకు ప్రత్యేక సమాధానం ఈరోజు ఆయన వెలుగు వాళ్ళ నీ నీతిని మధ్యాహ్నం వల్ల నిర్వేశత్వం వెల్లడి పరచును ఎక్కువ మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గంలో వరదిల్లు చూచి వ్యసన పడకము దురాలోచన నెరవేర్చుకును చూచి వ్యసన ఏం చేస్తుండో దురాలోచన వ్యసన ఫస్ట్ వచ్చినమే చూస్తే థర్టీ సెవెన్ చూస్తే చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కారంలో చూసి మచ్చరపడము ఎంజెక్షన్లు చెడ్డవారిని చూసి నువ్వు పడకము చెడ్డవారిని చూసి మనము వ్యక్షణ పడకము దుష్కారము చేయవారిని చూసి మచ్చర పడకము చెడ్డవారిని చూసి మనం ఏం చేయాలి వ్యసన పడద్దు దుష్కారములు చేయవారిని చూసి మచ్చరపడద్దు దుష్కారంలో ఎవరు చేసి వాళ్ళు గడ్డి వాళ్ళే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వాళ్ళనే వాడిపోదురు సో చూసిరా దుష్కారం చేసే వాళ్ళు ఎట్లుంటారో త్వరగా వాళ్ళు ఎండిపోతురు సో మనం మంచి కార్యం చేస్తున్నాం కాబట్టి మేలు చేయటకే కాబట్టి పచ్చగా మనము జీవిస్తాం నీ హృదయ వాంఛను వేస్తు ప్రభు ఈరోజు జీవిస్తుంది నీకు కార్యం చేస్తుంది ఈరోజు కార్యం నీకు ఏమేమి ఉండదు ప్రతి ఒక్క అంశంలో ఈరోజు కార్యం చేస్తా కార్యం చేయాలంటే నువ్వు ఇతరులకు మేలు చేయాలి మేలు ఉండాలి మేలు కదా పాపంలో మనము పడము సో యోగు భక్తులు కూడా ఏం చెప్తుండే ఆయన మాట ద్వారా కూడా పాపంలో పడలేదు సో మనం మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎటువంటి దాని ద్వారా కానీ మనం పాపంలో పడకుండా ఉండనట్లు ఆయనను వేడుకోవాలి పాపము పరిపక్వమై మరణము అంటది నీ రాసే పాపం కూడా ఆయన చెప్పి ఆయనలో విడుదల పొందాలి మనము ఆ విడుదల పొందితేనే ప్రతి ఒక్కరికి మనము సాయం చేసినట్టున్నాం ఈరోజు యేసు ప్రభు దిగంబరి అయి ఉన్నాడు బటలిస్తున్నామా దాహంతో ఉన్నాడు నీళ్ళిస్తున్నామా ఆయన చిరస్థాయిలో ఉన్నాడు ఆయన రోగి అయి ఉన్నాడు రోగి అయి ఉంటే మనము ఆదరిస్తున్నామా సో ఎవరిని మనం ఆదరిస్తున్నాం ఎవరిని ఆదరించినా ఆయనని ఆదరించినట్టు ఇక్కడ చెప్తుండం మతృష్ణ వార్తలో సో మనం కూడా మనము ఆదరించాలి ప్రతి ఒక్కరిని ఆదరించి మేలు మనము వేగిరపడాలి మేలు చేసే గుణం మనకు ఆయన ప్రతి ఒక్క కార్యంలో మనకు కార్యము చేస్తాడు మేలు చేయాలి ప్రతి ఒక్కరికి మనం మేలు చేసే గుణం మనలో ఉండాలి మేల్ చేసి ప్రతి ఒక్కరిని మనము సహకరించాలి మనం రోల్ మోడల్ కావాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరికి మనము మేల్ చేయాలి మనం ఎంతమంది శిష్యులని మనం చేసుకుంటూ మీకు ఎంతమంది శిష్యులు ఉన్నది ఈరోజు అడిగితే మనం ఎన్నో సంవత్సరాల నుంచి బాపిస్తాం తీసుకొని ఒక ముప్పై సంవత్సరాల నుంచి పుట్టినప్పటి మనం చర్చలో తిరుగుతాం అంతా తిరుగుతాం కానీ మనం వేరే వాళ్ళకి రోల్ మోడల్ గా ఈరోజు లేము ఎందుకు లేమంటే మీకు గుణగాణాలు నీకు గుణగానాలు మీ యొక్క ప్రతి విచారణ హృదయంలో నువ్వు చెడు తలస్తున్న ప్రతి ఒక్కరి గురించి అందుకే ఈ రోజు నువ్వు రోల్ మోడల్ గా లేకపోయినావు రోల్ మోడల్ గా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరికి మేలు తీసుకున్నాడు మేలు చేయాలి ఎవరికి ఏముంది ఎవరు ఏమనుకుంటారు అనే హృదయ వాసన తీర్చాలి దేవుడు ఈరోజు హృదయ యేసు ప్రభు ఈరోజు నీ హృదయ వాసన కూడా తీర్చున్నా కార్యం ఈరోజు జరిగిస్తాడు కార్యం జరిగించడానికి ముందుకు పోతాడు ప్రతి ఒక్కరితో మనము శాంతి సమాధానం కలిగి ఈరోజు జీవించాలి మేలు కొరకే మనం వేగిరపడి ఈరోజు జీవించాలి మేలు కొరకు మనము ఈ రోజు ఉన్నాము మేలు చేసే ఆ సోమతున్నా కూడా మనం ఈరోజు మేలు తీరకూడదు ఎందువలన అంటే హృదయంలో ప్రతి ఒక్క కాఠిన్యం ఈరోజు మిగిలి ఉన్నది ఆ కాఠిన్యం తీసివేసి ఏసుపోపులు ధరించుకోవాలి ఆయన వలన మనం జీవించాలంటే ఆయన గుణగణాలు మనలో ఉండాలంటే ఆయన రూపంగా ఉండాలంటే అలా ఎంతమందికి సేవ చేసిండు ఎంతో మందిని లేవట్టిండు ఎంతో మందికి స్పష్టత ఇచ్చిండు ఎంతో మందిని లేవనెచ్చిండు ఎంతో మంది కుంగిపోయిన వారిని లేవనెచ్చిండు బీదలను కటాక్షించిండు ప్రతి ఒక్కరికి ఆ ప్రతి ఒక్కరికి రక్త స్ట్రామ్ గలని లాగర్ని చనిపోయిన లాగర్ని లేవట్టిండు ప్రతి ఒక్కరికి మేలు చేసిండు మేలు మేలు చేసిందంటే ప్రతి ఒక్కరిని మా ప్రతి ఒక్కరిని లేవనెచ్చిండు అటువంటి గుణగణాలు మాలో ఉంటే ప్రతి ఒక్కరితో మనం శాంతి సమాధానం కలిగి ఈరోజు మేలు చేయక చేయకుండా ఉంటాం మేలు చేయాలి ప్రతి ఒక్కరికి మనము మేలు చేసే గుణగణాలు మనలో ఉండాలని ఆశిస్తున్నాం సో ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దేవించిన దాకా చిన్న మాట ప్రారంభ చేస్తున్నాం స్తోత్రం నైనా ప్రభా వేలా స్తోత్రాలు దేవాస్తే మా ప్రభావా అటువంటి గుణగణాలు మా ప్రభావా మేలు చేయటకై మనం వేగిర మా ప్రభావా ఇక్కడ మేలు ఉన్నదో దేవాయస్తే మా ప్రభా మాకు కార్యం చేస్తా మా ప్రభా నా హృదయ వార్తను తీరిస్తా అని చెప్పారు మా ప్రభావ ఆ హృదయ వార్సని తీర్చండి మా ఎవరికి ఏమేమి ఆస్తుందో ప్రతి దయచేయండి మా మీరే ఉండండి మా ప్రభావ యొక్క మాలో ఉండాలి మా క్రీస్తుని పోలి మేము నడుచుకోవాలి నేను పోలి నడుచుకోవాలి మా ప్రభావ కావులు భక్తుడు కూడా క్రీస్తుని పోలి నడుచుకోమని అటువంటి గుణగణాలు మాలో దాయచండి మా ప్రభావ ప్రతి సమాధానంగా మనము ఉండేటప్పుడు సాయం దయచేసి మా ప్రభావ ద్వారా నడకల ద్వారా మాట ద్వారా ఎవరిని నొప్పించదు మా ప్రభా ప్రతి ఒక్కరికి శాంతి సమాధానంతో మేము ఉన్నకు సాయం దయచేయండి మా ప్రభా ఒక గుణగణాలు మేము నేర్చుకుని ఇతరులకు కూడా చెప్పేయాలన్న సాయం దయచేయండి మా ప్రభా మేము అందరికీ దయా రోల్ మోడల్ గా ఈరోజు ఉన్నకు సాయం దయచేయండి మా ప్రభావ నా ఫ్యామిలీలో కానీ స్టెర్స్ లో కానీ ప్రతి మా ప్రభావ మా యొక్క గుణగణాలు వారికి చూపించాలన్న సాయం దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరికి మెయిల్ చేసే గుణం మాకు దయచేస్తారని రాబోతు నేర్చుకుంటే వేడుకొచ్చున్నాం తండ్రి ఆ అమెత్ సార్ ఏస్తు క్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడొచ్చి ప్రత్యేక బిడ్డకు ముఖ్యంగా కేబిపీ ఉన్న ప్రత్యేక బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చూడండి అందరికి ప్రయోజ బ్రదర్స్ అండ్ sisters.